పరిశుభ్రు తండ్రి మీకు స్తోత్రాలనైనా ప్రేమికు యా గోపుల గొప్పదేవా మీకు వదనాలు తండ్రి ఈ ఉదయ కాలం నుంచి ప్రభుత్మాలు కాచి కాపాడింది మీకు వదనాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో తని మళ్ళీ మిమ్మల్ని స్థాయించేలాగానే మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వదనాలు ఇందు పాలు పాల్గొందలో ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి రక్షించండి సత్తులు నడిపించండి గొప్ప సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాట పాటే పాడతాను కనీసం గాడంధకారములో నడచిన వేలలో గాడంధకారములో నేనడిన వేళలలో కంటి పాపవల నన్ను కొను కాక కాపాడును కంటి నన్ను ను కాక కాపాడును ప్రభువైనసునకు జీవితమంత పాడుదము ప్రభువైనసునకు జీవితమంత పాడుదము జడియను బెదరను నాయసునతుండగా జయనునతు నుండగా మరణపులోయలలో నేనడిన వేలలో మరణపులోయలలో నేనడిన వేలలో నీ దుడ్డు కర్రాయూ నీ దండము ఆదరించును నీ దుడ్డు కర్రాయు నీ దండము ఆదరించును నాగి పొర్లుచున్నది శుద్ధాత్మతో నిండేను నాగి పొర్లుచున్నది శుద్ధాత్మతో నిండేను కాబట్టి మనమైతే హృదయాలను స్వస్థపరచుకోవాలా మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలా ఎందుకంటే ఈ వాక్యం నాకు కూడా వర్తిస్తుంది ఒకవేళ నేనైనా ఆయన దృష్టికి ఏదైనా ఆయాస్కరమైంది చేస్తుంటే నేనైనా ఆయన ఎదుట ఒప్పుకోవాలా మనమైనా ఒప్పుకోవాలా మనకి మనం బుద్ధిమంతులు అనుకుంటే మనల్ని మనం మోసపరుచుకున్నట్టే చూడండి ఈ దినం ఏ విషయంలో నువ్వు ఆయన పట్ల నిర్దోష దోశలాగా ఉన్నావు ఏ విషయంలో ఈ రోజు నీ పట్ల నింద ఉందో ఏదైనా చూడండి ఆయన బిడ్డలకి ఆయన మార్గము త్రోభ సరళం చేసే దేవుడు కాబట్టి చూడండి సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఏం జరుగుతుందంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు ఎందుకు నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు చూడండి ఇట్లా నిత్యము భయభక్తులు కలిగి జీవించే వాళ్ళు ఆయన ఆజ్ఞలను అతిక్రమించరు ఆయన ప్రకారంగా వీళ్ళు నడుచుకుంటారు వాక్యానుసారంగానే జీవిస్తారు వాక్యానుసారంగానే ప్రకటిస్తారు వాక్యానుసారంగానే వాళ్ళ జీవితాలను వాళ్ళని వాళ్ళు మలుచుకొని ఆయన దృష్టికి పరిశుద్ధంగా ఉంటారు కానీ హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును ఎవరు వీళ్ళు హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు చూడండి ఆయన వాక్యాన్ని అంగీకరించలేని వాళ్ళు ఆయన వాక్యము అంగీకరిస్తేనే కదా అది నీలో నాటబడేది ఫలించేది నిన్ను పరిశుద్ధపరిచేది కానీ నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటే నువ్వు ఎట్లా పరిశుద్ధుడు అవుతావు చూడండి ఉగ్రత దినం అంటే ఆయన ఉగ్రత ఎవరి మీద వచ్చి పడుతుంది అపవిత్రమైన వాళ్ళ మీద వచ్చి పడతుంది చూడండి ఆయన పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళేమో చూడండి ధన్యులంట ఎవరైతే ఆయన వాక్యానుసారంగా నడుచుకోకుండా హృదయాలను కట్టిన పరుచుకునే వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళు కీడులో పడతారు కాబట్టి సామెతలు గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఏం చదువుతుందంటే నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము చూడండి మన ప్రభువు మన హృదయాలను ఆయనకి ఇమ్మంటుండు నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్మము నీ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రభుకి సమర్పిస్తావో అప్పుడు ఆయన మార్గాలు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము అప్పుడే ఆయన మార్గం ఏందో నీ కన్నులు చూడగలుగుతాయి ఆయన ప్రకారంగా ఎట్లా నడుచుకోవాలా నువ్వు జీవించగలుగుతావు అంటే నీ కన్నులకి స్వస్థత వస్తుంది నీ ఆత్మీయ నేత్రాలు చూడండి నీకున్న శరీరానికి నీ హృదయానికి నీ కన్నులకి స్వస్థత వస్తుంది కాబట్టి చూడండి సామెతలు గ్రంథము ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై పదిహేడో వచ్చిన దేవుడు ఏం చెబుతుందంటే పాపులను చూచి నీ హృదయము నందు మత్సర పడము నిత్యము యహూబ ఎందు భయభక్తులు కలిగి కాబట్టి పాపం చేసే చూసి మన హృదయంలో మత్సర కాబట్టి ఇవన్నీ మన హృదయంలో ఉంటాయి కాబట్టి చూడండి నిత్యము యోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుము కాబట్టి ఆయన వాక్యమే మనలో ఉంటే ఆయన పట్ల మనకి విధేయత భయము భక్తి చూడండి పరిశుద్ధమైన జీవితము పరిశుద్ధమైన ఆలోచనలు పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధమైన ప్రవర్తన పరిశుద్ధమైన నడవడిక పరిశుద్ధమైన సేవ అన్నీ ఆయన వాక్యం ఉంటే మనలో భయం ఆయన పట్ల విధేయత ఉంటుంది దాని ప్రకారంగా మనం నడుచుకుంటాము కాబట్టి చూడండి సామెతలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము సామెతలకు రాసిన గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచనంలో ఏం చదువుతుందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో ఎహోవ ఎందు నమ్మకం కాబట్టి పాపులు చూసి నీ హృదయంలో ఎందుకు మత్సరములు పెట్టుకోవద్దు మనం మనం పెట్టుకోవద్దు ఎవరిని చూసి చూడండి ఈరోజు హేతువాదులు ఎవరెవరో ఎన్నెన్నో అంటారు ఆ మాటలన్నీ మనం చూసి మన హృదయంలో మత్తరములు పెట్టుకోవద్దు ఆ హృదయాలు నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలోకి రాణించినవో అవి నిన్ను కూడా అపవిత్రపరుస్తాయి ఎందుకంటే ఆ మాటలే అపవిత్రమైన మాటలు వాళ్ళే అపవిత్రమైన మనుషులు వాళ్ళని ఎప్పుడైతే నువ్వు చూడండి నీ హృదయంలో వాళ్ళ గురించి నువ్వు ఆలోచన పెట్టుకుంటే అవి అపవిత్రమైనవి కాబట్టి నిన్ను కూడా అపవిత్రపరుస్తాయి కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహువ ఎందు నమ్మిక ఇంచము కాబట్టి మనము దేవుని ఎందు మాత్రమే మనము నమ్మకం ఉంచాల కాబట్టి చూడండి మనం దేవుని వాక్యము చూడండి సామెతల గ్రంథంలో దేవుడు చూడండి పాపులను చూచి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేడో వచనంలో దేవుడు ఏం మాట్లాడుతుండో పాపులను చూచి నీ హృదయమునందు మత్తరము పడకము నిత్యము ఎహువ భయభక్తులు కలిగి అని చెప్తుడు సేమ్ ఇదే ప్రవచనము కొత్త నిబంధనలు వస్తే ఏమొస్తుందో చూడండి యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏం చదువుతుందంటే అయితే మీ హృదయములలో సహింప నలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయ సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు కాబట్టి మత్సరములు వివాదములు మన హృదయంలో ఉంచుకోవద్దు ఇవి మన హృదయంలో ఉంటే ఇవి మనల్ని అపవిత్రపరుస్తాయి ఇవి మనల్ని పాపానికి ముందుకు నడిపిస్తాయి కాబట్టి చూడండి మనము దేవుని వాక్యము ప్రకారంగా మనం నడుచుకోవాలా కాబట్టి ఆయన వాక్యంలో మనం ఎప్పుడైతే సాత్వికంతో మనము అంగీకరించినామో ఆయన వాక్యంలో మనము ఉదక స్నానంతో చేయబడ్డాము అప్పుడు మనలో విశ్వాసం వస్తుంది అప్పుడు నీలో విశ్వాసం ఉంటే నువ్వు పాపులను చూసి నీ హృదయంలో నువ్వు మత్సర చూడండి నీ హృదయాన్ని కాఠిన్యంతో నింపుకోవు ని హృదయాన్ని పరిశుద్ధ పరుచుకుంటావు అంటే నీ హృదయాన్ని శుద్ధీకరించుకుంటావు కాబట్టి నీ హృదయం శుద్ధి కలిగిందైతే నువ్వు దేవుణ్ణి చూస్తావు కాబట్టి ఎందుకు ప్రభు మనకి ఈ మాట చెప్పిండంటే హృదయ శుద్ధి వారు ధన్యులు వారి దేవుణ్ణి చూచేదరంటే నీ హృదయం ఎప్పుడైతే శుద్ధీకరింపబడుతుందో అప్పుడు నువ్వు ప్రార్థించిన నువ్వు వాక్యం ప్రకటించిన ఆయన మహిమ ఆయన మహిమ పరచబడతాడు నీ హృదయంకి శుద్ధి లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ను ఎన్ని పాటలు పాడినా ను ఎవరికి వెళ్ళి సువార్త ప్రకటించినా నువ్వు ఆయనని మహిమపరచలేవు ఎందుకంటే నీ హృదయము ఆయనకి దగ్గరగా లేదు ఎందుకు నీ హృదయమంతా ఈరోజు మత్తరములతో వివాదములతో చూడండి దురాలోచనలతో దూషణలతో అబద్ధ సాక్ష్యములతో చూడండి నరహత్య చేస్తూ దొంగతనాలు ఇవన్నీ నీ హృదయంలో నీ ఆలోచనలు ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవు ఆయన ఆజ్ఞని అతిక్రమించే పాపాలు ఇవన్నీ కాబట్టే ఈరోజు నువ్వు పాపం చేయగలుగుతున్నావు కాబట్టి దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే ఆయన వాక్యం ద్వారా మనం స్వీకరించాలా మనం తగ్గించుకోవాలా మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవాలా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభావ నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా అవును ప్రభా కొన్ని విషయాలు కొన్ని సంఘటనలు ప్రభ మాలో కూడా కోపం ద్వేషాన్ని కలుగు చేస్తున్నాయి ప్రభ కానీ ప్రభా నాయన కోపడు కానీ సూర్యుడు అస్తమించే లోపు ఆ కోపాన్ని తీసివేయమన్నావు ప్రభ కాబట్టి ప్రభ ఏదైనా విషయంలో మేము కోప్పడినా ఎదుటి పట్ల కొన్ని విషయాల్లో వాళ్ళ ప్రవర్తన బట్టి మేము కోపడినా కానీ మేము వాటిని సరిచేసుకోవాలా ప్రభ మాలో ఏ కోపం ఉంచుకోవద్దు ద్వేషం ఉంచుకోవద్దు ప్రభ ఎందుకంటే తన సహోదరుని చూచి కోప్పడేవాడు వాడి మీద విమర్శ చేయువాడు వాడు నరహత్య చేసిన వాడు అని ధర్మ వాక్యం ఉంది ప్రభ అంటే ధర్మశాస్త్రాన్ని మేము అతిక్రమిస్తున్నాం నీ ఆజ్ఞని ప్రభ కాబట్టి మేము ఎవరు ఆజ్ఞని అతిక్రమించొద్దు ప్రభ ఎందుకంటే అపవాది ప్రభ నాయన వాడు ఎంతో తెలివిగా నాయన కుయ్యత్తుతో ప్రభ మనుషులను ప్రభ వాడు నీ ధర్మశాస్త్రాన్ని నాయన నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క ఆజ్ఞలను అతిక్రమించేలాగా మనుషులను ప్రేరేపిస్తున్నాడు ప్రభ చాలా మంది గుడ్డి వారయ్యి ప్రభా ఆ రీతిగా ప్రభా నాయన వాడి బలహీనతలకు లొంగిపోయినారు ప్రభ ఆ రీతిగా ప్రభా ఒకవేళ మేము కూడా గుడ్డి అయిపోయి లొంగిపోయి ఉంటే ఈ దినం నీ స్వరం ధర నీ వాక్యం చూపించినావు కాబట్టి మాలో నీ పట్ల ఏదన్నా ఆయాస్తకరమైంది ఉంటే ప్రభా తండ్రి నేనైతే ప్రభా నా ఎదుట నీ ఎదుట నేను ఒప్పుకుంటాను ప్రభా నాయన ఏ పాపమైనా కానీ అది ఎంతటి పాపమైనా కానీ అది ఎంతటిదైనా కానీ ప్రభా నేను ఒప్పుకోవడానికి ఎప్పుడు వెనకాడాను ప్రభా ఎందుకంటే మనుషులను మెప్పు కొరకు నేను ప్రయాసపడను ప్రభ మనుషుల్లో ఏదో గొప్పవాళ్ళలాగా అనిపించుకోవడానికి ప్రయాసపడను ప్రభ ఎందుకంటే నేను నిన్ను మహిమ పరచాలా నీ కొరకు ప్రాయాసపడాలా నువ్వు నా పట్ల నా ప్రవర్తన బట్టి నా క్రియలను బట్టి తీర్పిచ్చే దేవుడు నీవు కాబట్టి నీ దృష్టికి నేను పరిశుద్ధున్నై ఉండాలా మనుషుల దృష్టికి కాదు ప్రభ వాక్యం ఉంది ప్రభ ఈ లోకం ఈ లోకాన్ని ప్రేమిస్తుంది ఈ లోకం ఈ లోకాన్ని స్నేహం చేస్తుంది కానీ మా స్నేహితుడివి నీవు ప్రభా మా తండ్రివి నీవే మాకు తల్లి అయినా తండ్రి అయినా బంధువైనా మిత్రుడివైనా చూడండి ప్రభా సమస్తము నీవే ప్రభా కాబట్టి నువ్వే మాకు తల్లివి తండ్రివి కాబట్టి నీ దృష్టికి మేము నిందా రహితుల్లాగా ఉండాలా నీ దృష్టికి మేము నాయన యథార్థమైన హృదయం గల ఉండాలా ప్రభా ఈ లోకం దృష్టికి కాదు ప్రభా ఈ లోకం మమ్మల్ని హింసించిన నిందించిన ఎందుకంటే ఈ లోకము ఎప్పుడు ఈ లోకము శరీరమైనది నీవు ఆత్మదేవుడు ప్రభ కాబట్టి మేము శరీర క్రియలను విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కాబట్టి ప్రభ నాయన కాబట్టి శరీరకమైన వాడికి నీ విషయాలు ఎప్పుడు వెరితనంగానే ఉంటుంది ప్రభ కాబట్టి ప్రభ అవన్నీ మేము పట్టించుకోవద్దు వాటిని చూచి పాపులను చూచి మా హృదయంలో మేము మత్రములు వివాదములు పెట్టుకోవద్దు ప్రభ ఒకవేళ నాలో ఏమైనా నీ పట్ల ఆయాసకరమైన బలహీనత ఉంటే పాపం ఉంటే ఏదైనా నీ వాక్యానుసారంగా నడుచుకునేది నేను ఏదైనా చేస్తుంటే ఈ దినం ప్రభా ని ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభా నాయన నాయనా తండ్రి నా హృదయాన్ని శుద్ధీకరించమని నన్ను పవిత్ర నన్ను పరిశుద్ధ నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను ప్రభా నాలో ఏ బలహీనత ఉన్నా కానీ ప్రభా అది నువ్వు చూపించినప్పుడు నాయన నేను సాత్వికంతో నేను అంగీకరిస్తాను ప్రభా కాబట్టి ప్రభా నాలో ఉన్న ప్రతి బలహీనతలను పాపములను నీ పట్ల నేను చేసిన ప్రతి ఆయాసకరమైన అన్నిటినీ నన్ను క్షమించమని నీ కృప నీ కనికిరము జీవి చూపించమని నీ యొక్క వాక్యాన్ని సాత్వికంతో ఏసుకరిస్తున్న నామంలో నేను అంగీకరిస్తున్నాను ఈ వాక్యము నా హృదయంలో నాటబడాల నా ఆత్మను రక్షించాలా ప్రభ నాలో ఉన్న ప్రతి కల్మషమును విర్రవిగుతున్న దుష్టత్వమును అవన్నీ తీసేసి నా హృదయాన్ని శుద్ధీకరించి నా ఆలోచనలను నా తలంపలను నా ప్రవర్తనను నా నోటి మాటలను ప్రతిదీ శుద్ధీకరించి నా హృదయాన్ని శుద్ధీకరించి ఆ హృదయంలో మీరు ప్రతిష్ఠింపబడేలాగునా ఈ యొక్క వాక్యం నా హృదయంలో నా జీవితంలో అది నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే ప్రభా తండ్రి చైనా బార్డర్స్ గురించి అలాగే శ్రీలంక వాళ్ళ గురించి ప్రార్థిస్తుండగా ప్రభా నాయన తండ్రి వాళ్ళు ఎంతగానో కరువుతో అలమటిస్తున్నారు ప్రభ ఎంతగానో ప్రభా అక్కడ నాయన జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభా నాయన ఆయన తినడానికి కూడా మూడు పరిస్థితి ఆ దేశంలో ఉంది ప్రభా నాయన ఆ దేశ ప్రజలను మీరు కనికరించమని మీ కృప చూపించమని ఆ శ్రీలంక దేశం పట్ల మీ ప్రేమ జాలి దయ చూపించమని వాళ్ళకు కావాల్సిన ప్రభా యొక్క ఆహారమును వాళ్ళకు కావాల్సిన వస్త్రములను వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సహాయమును మీరు దయచేయమని అలాగే ప్రభా పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభా శారీరకంగా కూడా ప్రభా పొరుగు దేశాలు అన్నీ ఉన్నాయి అందరూ కలిసి ఆ దేశానికి సహాయపడాలా ప్రభా ఈ వాక్యము శారీరకంగా చూపిస్తుంది ఆత్మీయంగా చూపిస్తుంది ప్రభ కాబట్టి ఈ రోజు ఆ దేశం ఎంతగానో కరువుతో నిండిపోయింది ప్రభ కాబట్టి తన పొరుగు వారు నాయన నీ పొరుగు ప్రేమించమన్న ప్రవచనము అది వాళ్ళ హృదయాల్లో ఉంటే ప్రతి ఒక్కరు ప్రభ దేశం కొరకు సహాయపడాల ప్రతి కంట్రీ ప్రభావ ఆ దేశాన్ని నాయన లేవనెత్తాల ప్రభ వాళ్ళకు కావాల్సిన ప్రతిదీ సహాయం చేయాలా అలాంటి మనసు ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క అధికారులకి దయచేయమని ప్రార్థిస్తారు అలాగే గురించి కూడా ప్రాభా భయంకరమైన పాపము హింస మరణకాండ మృతి కోసం జరుగుతుంది ప్రభావ బానిస ప్రభావిస్తే వాళ్ళ మర్ర ఆయన తండ్రి మీరు నాయన మోసే ద్వారా ప్రభావ ఆయన బానిసులగా ఉన్న వాళ్ళని స్వతంత్ర ఇచ్చేలాగానే చేసినావు ఈ దినం ప్రభా మేము ప్రాధాన్యంగా బాణత్వంలో నుంచి విడిపించగలిగేది స్వతంత్రాన్నిచ్చే ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉంటదా ప్రభా నీ విలువ ఆ దేశం అక్కడ కూడా ప్రభా నాయన స్వతంత్రం ఉంటది ప్రభాషంగా పాపం చేస్తుంటే వాళ్ళని క్షమిని రక్షించి కాపాడి ఆయన వాళ్ళకు కూడా రక్షణ విని వాళ్ళు కూడా ప్రభా నాయన నా తండ్రి నీ యొక్క పరలోక రాజ్యంలో ఉండేలాగా నీ యొక్క దీవెనలో ఆశీర్వాదం కుమ్మరించుకోవాలా ప్రభా వాళ్ళు కూడా నీ పట్ల వాళ్ళు కూడా ఆయన జీవించాలా వాళ్ళ ఆత్మలు కూడా నశించిపోకూడదు ప్రభా ఇన్నో దేశాలు ఉన్నాయి ప్రభా నాయన ఈ దినము నాయన నీ సువార్తని నోచుకోవడానికి నోచుకోలేని ఎన్నో దేశాలు ఉన్నాయి ప్రభా సమస్త తండ్రి మీరు చెప్పినారు ప్రభా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నీ సువార్థని ప్రకటించమని కాబట్టి ప్రభా ఇంకా ఎన్నో దేశాల్లో నీ సువార్థ అందలేదు ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో గ్రామాల్లో కూడా నీ సువార్త అందలేదు ప్రభా ఎందుకంటే మనుషులంతా ఈ దినము టీవీ వ్యవస్థ మీద ఆధారపడుతున్నారు ప్రభా నాయన తండ్రి విశ్వాసులను ప్రభా మోసపరుస్తున్నారు ప్రభా నాయన ఒక టీవీ స్పాన్సర్ చేస్తేనో లేదంటే ఏదో చేస్తే మీరు సువార్త ప్రకటించేనని నాయన ఎంత అమాయకంగా ప్రభా నాయన మోసపరుస్తున్నారు ప్రభా కాబట్టి ఎవరు ప్రభ మీరు కలిగిన భారం కలగలేదు కాబట్టే ప్రభ వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు తెచ్చిన ఆయన కానుకల్లాగా ప్రభా ఆ స్పాన్సర్ చేస్తే నీ సువార్థని ప్రకటించినామని భ్రమల్లోనే బతుకుతున్నారు ప్రభా ఈ దినం క్రైస్తవులందరూ ఆయన సేవకులు దాసులు నాయన నీ యాజకులేమో ప్రభా నాయన ఈ దినము ఎత్తబడతామని అలాంటి అపోహల్లో భ్రమల్లో బ్రతుకుతున్నారు ఈ లోకమంతా మోసంలోనే భ్రమల్లోనే ఉంది ప్రభ కానీ ఒక్కసారిగా వస్తుంది ప్రభ మీ ఊరొచ్చి పడుతుంది ఆ దినం భయంకరంగా ఉంటది ప్రభ కాబట్టి నాయన మేమైతే ప్రభ అందరి గురించి ప్రార్థించాలా అందరి గురించి ఉపవాసం కాబట్టి ప్రభా ఈ బ్రహ్మల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మోసపోయిన వాళ్ళని నాయన నులివెచ్చని జీవితం జీవిస్తున్నారో వాళ్ళందరినీ ప్రభ నాయన నీ నాయన నీ ఆ దినం మోసే అని ఎన్నుకున్నావు ప్రభ ఈ దినం ప్రతి ఒక్కళ్ళు మోసేలాగానే అవ్వాలా ప్రభ అనేకని రక్షణలు నడిపించాలా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రభ నీ సువార్థ ప్రకటింపబడిని ప్రతి చోట నీ సువార్థ ప్రకటింపబడాలా ప్రభ ప్రతి చోట చీకటి శక్తులను మేము పారద్రోలాలా కాబట్టి అలాంటి సేవలోకి మమ్మల్ని నడిపించమని నాయనా ప్రభ నాయన ఎక్కడ మా హృదయాలను మేము మోసపరుచుకోకుండా ఎక్కడా నాయనా మమ్మల్ని మేము నాయన బుద్ధిమంతుల్లాగా అనుకోకుండా మీ వాక్యము ఒకవేళ మా పాపములను మా బలహీనతలు చూపిస్తే సమాధానం నాయనా తండ్రి మేము ఒప్పుకోవాలా అంతేగాని సమర్థించుకుంటూ ప్రభ మమ్మల్ని మేము గొప్ప వాళ్ళలాగా ఎంచుకొని మమ్మల్ని మేము నాయన హెచ్చించుకుంటూ ముందుకు పోతే నాయనా ప్రభా నాయన మేము కూడా వేషదారులకు వాళ్ళలాగా అవుతాం ప్రభా వాళ్ళ నోటితో మాట్లాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు మీకు ఇవ్వలేదని చెప్తున్నారు ప్రాభ కాబట్టి మీరు వారి వశం అవ్వలేదు ప్రాభ ఎవరైతే మీ హృదయాలు సంపూర్ణంగా ఇస్తారో వాళ్ళ వైపే మీ వశం అవుతారని వాక్యం ఉంది కాబట్టి మేము మా హృదయాలను నాయన తండ్రి ప్రతి కల్మశంను శుద్ధీకరించుకొని మేము హృదయ శుద్ధి కలిగి యథార్థంగా జీవించాలా కాబట్టి అలాంటి సేవలోకి మమ్మల్ని నడిపించమని నజరేడని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెద్రాబాబు తండ్రి ఇస్రాయల దేవ మీకేస్తూ తెలుస్తోత్రాలైనా ఈ యొక్క ఘర్షణ కాలం అంతా మాకు సురక్షితంగా కాపాడి సమయానికి తనమల్లి ప్రతి పనిలో తనమల్లి మీరు సహాయకులు నడిపిస్తుంది మీకు వదనాలు మిమ్మల్ని స్థితించేలాగా పరిశీలిగా మించిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ ముఖ్యంగా తండ్రి మా హృదయాన్ని పరిశీలించుకోమన్నారు ప్రభావ ఎటువంటి తనమల్ కాపాట్ ఉద్వేషం లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యథార్థతతో పరిశుభ్రతతో జీవించలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం అవును ప్రవదానికి మీ కృప మాకు అవసరం లేన మీ కనికరం మాకు అవసరం లేన మీ రక్తం చేత మనం శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రవర్తన అంతట్లో ప్రభావ మీ అధికారానికి మేము లోబడలాగా సహాయపడండి ప్రభా ప్రేరే నడిపించమని ప్రార్థిస్తున్నాం దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా ముందు పోలాగిన సహాయపడమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీ ఆకర వరస తండ్రి మీ రక్షణ ప్రణాళికను కొనసాగించేలాగిన అంత వరకు సాగించలాగిన సేయపడి నడిపించమని ఏసుక్రీస్తు నానా ప్రార్థిస్తున్నాం తండ్రి పరిషత్డ ప్రమా తండ్రిని పాదం కొందనాలు తండ్రి ఎస్ఐ ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీ కొందనాలు రజా అదేవిధంగా ప్రభు మరి నేను పొద్దున్న నుంచి ఇప్పుడు కాపాడినందుకు నీ కొందనాలు రజా అదేవిధంగా ప్రభా మరి తిరుగుల కోసం ప్రాధం చేస్తున్నాం తండ్రి ప్రభు మీరు సహాయత ఇచ్చేయండి ప్రభావ భయంకరమైన రోజులు ఉన్నాయి తండ్రి నేను ఎసఐ ప్రభావ అందరికీ వైరల్ ఇన్ఫెక్షన్ ఫీవర్స్ వస్తున్నాయి తండ్రి ప్రభా మీరు సహాయంతో ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఏ మీ సేవకుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళు ఎక్కడ సువార్తకు వెళ్ళం మీరు సహాయం ఇచ్చేయండి ప్రభా వాతావరణం బాగలేదు తండ్రి నేను ఎస్ఏ ప్రభా మీరు కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఏ మీ మమ్మల్ని పాపలం తండ్రి క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఏ ప్రభా మీ పైన చూపించమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ఎస్ఏని కొందనాలి తండ్రి ప్రభా మరి ప్రతి ఒక్క కేబిపీఎం గ్రూప్ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మరి విన్న వాక్యం చెప్పిన వాక్యం దివించి ఆస్వాదించండి ప్రభా విన్న వాక్యం మేము మరుదల నాటుకోవాలండి ప్రభా దాని ప్రకారంగా మేము ముందు నడుచుకోవాలండ్రి నేను ఎస్సే ప్రభా సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా కుటుంబం వంతయు ప్రభా బేసిక్ నీడ్స్ ఫైనాన్షియల్ ప్రభా మీరు సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఇబ్బందులు లేకుండా సహాయం తెచ్చేయండి ప్రభా మంచి ఆరోగ్యాన్ని తెచ్చండి ప్రభా కుటుంబం మొత్తం మీ తండ్రి నేను అదేవిధంగా ప్రభువా కేబీపీలో బ్రదర్ సిస్టర్స్ కోసం ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభా మంచి ఆరోగ్యాలను తెచ్చేయండి ప్రభా ఇంకా మరి మనల్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభావం సువార్థ ఆపద్దు తండ్రి నన్నేసే ప్రభా ఆట కష్టం వచ్చినా నష్టం వచ్చిన ప్రభు మరి నేను ముందుకు వెళ్ళిపోవాలి తండ్రి నేను వెనుక వేలు లేదు తండ్రి నేనేసే ప్రభా ఎందుకంటే ప్రభువా దినములు చెగా ఉన్నాయి ప్రభా సమయం సద్విగ్నం చేసుకోమంటున్నాం తండ్రి ప్రభా అవును తండ్రి ఎవ్రీ ఆపర్చునిటీ మేము యూజ్ చేసుకున్నకు మాకు మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మరిధి మీ చెప్పగిస్తూ ఏ సూక్రిస్తున్నాం మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ పరిశుద్ధ ప్రేమగల దేవాజీ తండ్రి ఏసై నీకు వాదనాలు స్తోత్రం ప్రభా సర్వ మొరు పెట్టకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ఆయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయినా మేము ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రభావ ఎన్ని ఉపవాసాలున్నా తండ్రి అయినా ఎంతగా తండ్రి మేము చేసినా కానీ ప్రభా మా హృదయం శుద్ధిగా లేకపోతే నా ప్రభావ అన్న తండ్రికి అది ఏదైనా వ్యర్థమైన ప్రభావ మీరు మాతో మాట్లాడారు తండ్రి అవును ప్రభా తండ్రి నాయన మా క్రియల ద్వారా మీరు మహిమను ఉంటారు ప్రభావ తండ్రి మా హృదయం నాయన కల్మషంతో నిండిపోతే నాయన అందులో మీరు ఉండలేరు ప్రభావ అయినా మా హృదయాన్ని మేము శుద్ధిగా ఉంచుకోవాలి ప్రభావ ఎల్లప్పుడూ నాయన దాని మీద మరకలు పంటకుండా ప్రభావ ఎప్పటికప్పుడు నాయన శుభ్రం చేసుకుంటున్నా తండ్రి నాయన నిన్ను మరద కొలు ఉంచుకోవాల ప్రభావ అప్పుడేనైనా మేము మిమ్మల్ని చూడగలుగుతాం తండ్రి అయినా మా క్రియలు బాగా లేకుండా మా పరిస్థితులు బాగా లేకుండా ప్రభావ అయినా మేమంతా బాగున్నాం అంతా బాగానే ఉన్నామని ప్రభావం చేసుకుంటే ప్రభావ అది మేము మోసపుచ్చుకోవటమే అవుతుంది ప్రభావ కాబట్టి నా తండ్రి అటువంటి రీతిలో మేము మోసపుచ్చుకోకుండా ప్రభావ ఆయన ఇళ్ళ వెళ్ళాలా మా హృదయాన్ని శుద్ధి చేసుకునే తండ్రి మా బలహీనతలను ఎల్ల పుట్టుకున్న తండ్రి ఎప్పటికప్పుడు సరి నా ప్రభా ముందు ఎక్కువ అనుగ్రహించండి తండ్రి నేను ఆటంకాలు ప్రతి ఒక్క ఆటంకాన్ని కొట్టేవేయండి ప్రభావ ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి ప్రభావ ప్రతిదీ మేము జయించాలా ప్రభావ ప్రతి దాని మీద మాకు విజయం అనుగ్రహించండి తండ్రి ప్రతి దాన్ని ధైర్యంగా పోరాటాలా ప్రభావ పెట్టుకోనైనా ఏ క్షణంలోనూ కూడా పాప అదికి చోటు ఇవ్వడానికి వీలదు ప్రాభ తండ్రి మీ వాక్యాను సరే ముందుకు పోవాలా ప్రభావ నీ మీదనే ఆధారపడాలా ప్రభ తండ్రి నాయన ఎటువంటి పాప మార్కాలను తండ్రి వంటించుకోకూడదు తండ్రి మీరే నాయన శక్తిని బలాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభావ ఆయన పట్ల నాయన ఎటువంటి ఆయాసకరమైన ప్రభావం అలా ఉండకూడదు ప్రభావ ఆయన ఒకవేళ చేస్తుంటే ప్రభావ తండ్రి ఆయన తెలియకనైనా చేస్తుంటే ప్రభా క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ఎటువంటివైనా ప్రభా క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన నా ప్రావాహ మిమ్మల్ని విడిచి మేము బ్రతకలేం ప్రావాహ నా అవును దేవా నా తండ్రి మీరు విడిచిపెడితే ప్రాభా మేము అస్సలు బ్రతకలేం తండ్రి ఎందుకంటే ప్రాభ మీరే మా జీవము మీరే సత్యం ప్రాభా తండ్రి మీ మీదనే ఆధారపడి జీవిస్తున్నాం ప్రాభ నేను ఈ లోకం కొరకు మేము జీవిస్తే ప్రాభ ఈ లోకం ఈ లోకం కొరకు పరిగెత్తే ప్రాభ అది మమ్మల్ని వర్ణానికి నడిపించుకుపోతుంది ప్రాభ నేను అది మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు ప్రాభ నా తండ్రి నైనా మీ మిమ్మల్ని మీ అందే అంటగట్టుబడి ఉండాలా ప్రాభ మీ అందే మేము నిలబడాలా ప్రాభ నా తండ్రి ఇంతటి భయంకరమైన పరిస్థితులైనా ప్రభావ నిన్ను విడిచిపెట్టకూడదు ప్రభావ నేను నీ యొక్క మీరు మాకు ఇచ్చిన బాధ్యతను విడిచిపెట్టకూడదు ప్రభా ముందుకు సాగుతూనే ఉండాల ప్రభా అన్న తండ్రి మీరే మమ్మల్ని నడిపించమని బలాన్ని అనుగ్రహించమని ప్రభావ ప్రతి పరిస్థితిలోనూ ప్రభా విజయం అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఏసైనా నువ్వు తప్ప మాకు ఎవరికి శక్తినివ్వగలిగిన వారు లేరు ప్రభావ ఆయన ఈ నువ్వు తప్ప మమ్మల్ని నడిపించగలిగిన వారు ఎవరు లేరు ప్రభావ నువ్వే మా ఆధారం ప్రభావ నువ్వే మా ఆశ్రయదు దుర్గం ప్రభావ ఆయన మీరు మమ్మల్ని భద్రపరచండి తండ్రి మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి ప్రభావ మా తలంపులు మా కార్యాలన్నీ కొట్టివేయండి ప్రభావ తండ్రి ఎంత చేసినా ప్రాభ మేము వరదీలం మీరు సామీ సహాయం లేకపోతే ప్రాభ ఆయన మీ సహాయం మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి మా హృదయాన్ని ఎల్లప్పుడూ శుద్ధిగా పెట్టుకునే ప్రభావ ఆయన మిమ్మల్ని మా ఇందుకులు ఉంచుకునే గొప్ప కృపను మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఆయన అదే రీతి తండ్రి అనారోగ్యాలు గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభావ వైరస్లతోనైనా వైరల్ ఫీవర్లతో ప్రభావ ప్రాణాంతకమైన వ్యాధులతో అయినా ఎంతో మంది వెళ్తున్నారు ప్రభా తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా ఆయన మీ యొక్క కృపణ వారికి అట్లా అనుకరించిన అవకాశం దయచేమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతి నన్ను నిరాశ్రయాలుగా నా తండ్రినైనా ఆధారం లేక ప్రభావ ఏది జరగక్కన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆదరించండి ప్రభా కరుణించండి ప్రభావ వారికి కావాల్సిన తీర్చండి ప్రభా ఆ తండ్రినైనా మీరు ఎవరి పట్ల కొన్ని కృపా కనికరం చూపించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఆ తండ్రి ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించబడాల ప్రాభ ఈ రోజు జనులు నాయన గుడ్డితనం కలిగించుకుని జనాలు తండ్రి వాళ్ళకు వాళ్ళే మోసపుచ్చుకుంటున్నారు ప్రాభ అయినా ఏ శ్రమలో మాకు రావు నాయన వెళ్ళిపోతాము శ్రమ లోకం అంతా శ్రమ పడుతుంది నా తండ్రి నైనా భ్రమల్లో బతుకుతున్నారు ప్రాభ నా తండ్రి యొక్క భ్రమల నుంచి వాళ్ళు విడిపించండి ప్రాభ ఆయన ప్రభా ప్రతి ఒక్కరు నీ రాఖరికే సిద్ధపడి ఉండాలా ప్రభా అయినా మా పాటికి మేము ఎత్తబడిపోతే కింద వాళ్ళందరూ ఆయన నశించిపోతారు అన్న వాళ్ళు ఉన్నారు ప్రాభ నేను ఏ పని ఎవరికి స్వార్థ చెప్పకుండా నాయన క్రియలు సక్రమంగా పెట్టుకోకుండా నేను వ్యర్థంగా ఆరాధించుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభావ తండ్రి ఎటువంటి నా ఆజ్ఞలు పాటించకుండా ప్రాభ ఈగా ఎంతో భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు ప్రభు అన్న తండ్రి వారందరికీ నైనా గుడ్డితనమైన కళ్ళు తెరవ తెరవబడాలా ప్రభావ అయినా వాళ్ళు మోసపోతున్నారని తెలుసుకోవాలా ప్రభావ భ్రమంలో బతుకుతున్నారని తెలుసుకోవాలా ప్రభు అతండ్రి నేను అనేకులకి మీ స్వార్థను ప్రకటించాలా ప్రభు అన్న తండ్రి అయినా జ్ఞానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా పట్టబడిన ప్రతి ఒక్కరిని విడిపించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీ సత్యమే ప్రకటించాలా ప్రభావ అనేది ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా గ్రూప్ లోని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు స్వస్థపరచండి ప్రతి ఒక్కరికి మీరు తోడని ప్రభావం ప్రతి ఒక్కరికి నైనా మీరే నాయన పల్లెళ్ళు ప్రతి చోట తోడుగా ఉండండి ప్రభావ శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ ప్రతి విధమైన కీడు నుంచి నైనా విడిపించిన మీ నమ్మ మహిమార్థమైన ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అనేదిగా నైనా వ్యాక్సిన్ల ప్రభావ విపరీతంగా వేస్తున్నారు ప్రభావ తండ్రిని అయినా అవన్నీనైనా మా దాకా కూడా వస్తున్నాయి ప్రభావ నా తండ్రి ఎస్ అయ్యే ప్రభావ వాటిని జయించుగ్రహించండి ప్రభావ నా తండ్రినైనా ఈ లోకస్తులంతా అది వేసుకుంటేనే బతుకుతాము అది వేసుకుంటేనే మిమ్మల్ని కాపాడబడుతున్నా గుడ్డిగా నమ్మి నా తండ్రిని ఆయన జనాలు ఉన్నారు ప్రభా అది లే అది లేకపోతే అది లేకపోతే ఏదో నీరం చూస్తా ఉన్నారు ప్రభు ఆ తండ్రిని ఆయన వారి గుడ్డి కళ్ళు తిరగబడాలా ప్రభావ ఆ తండ్రిని ఆయన ఈ లోకంలో ఏది కూడా నాయన మీ ఉగ్రత నుంచి కాపాడలేదు ప్రభావ ఆ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ప్రభావ ప్రతి ఒక్కరిని ఆయన వాళ్ళ పాపపు జీవితాన్ని విడిచిపెట్టినైనా హృదయశుద్ధి గల వారైనా మీ పాదాల చింత పాడితే గానీ వాళ్ళు కాపాడబల కాపాడబడారని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ప్రభావ అన్నటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఆయన వ్యాక్సిన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్క దిల్లీ బ్రదర్ ను బట్టి ప్రార్థిస్తున్నాడు ప్రభా నా తండ్రి అయినా మీ స్వరం ద్వారా మాట్లాడినారు తండ్రి అయినా కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ ఉద్యోగంలో తోడ వినండి ప్రభావ నాయన ఉద్యోగంలో ప్రభా ఆటంకాలను తీసుకువేయండి ప్రభావ చిన్న బాబులు ముట్టండి మంచి ఆరోగ్యంగా జ్ఞానము తెలివితేటలు అనుగ్రహించండి జ్ఞాపకశక్తులు అనుగ్రహించండి ప్రభావ నీ నామ మహిమర్ధమ బాబు కూడా ఎదగల ప్రభావం జ్ఞాపకం చేసుకోండి ప్రభావం ఆత్మీయంగా ఎదగల ప్రభా కుటుంబం అంతా నాయన అనేకులకు నీ స్వార్థ ప్రకటించాల ప్రభావ ఇంకా ప్రభావ నీ గొప్పగా వాడబడాల ప్రభావ ప్రతి ఆటంకాలను కీడును కొట్టివేసిన ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు వేలాది వందనాలు కొత్తగా తస్తుతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరడనేసు క్రీస్తు పరిశుద్ధ నమం ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన ప్రవైన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడైంటునిగాక ఆమ్మెన్ అలలియా ట్రెజ్ లో అందరికి